ేస్ తాత్మను నిరే యత్తషిధర్మాయూ సన్ ఓ శాంతి శాంతి ఉద్ల శ్వేతకేతు సౌమ్య విజాహీతి ఎత్రైతీనామా కదా సౌమ్య సా సంపన్నో తస్మాదేనం స్వతితీత్యాచక్ష మన దృష్టి ఎలా ఉంటుందంటే జాగ్రత్త కాలంలో జాగ్రచ్చేతన వేకింగ్ కాన్షియస్నెస్ ఏవి గలదో దానిలో అనుభవానికి వచ్చేటువంటి వివిధ ఘటనలు అవి యథార్థము నా స్వరూపము జాగ్రచ్చేతన అని అనుకుంటాం ఈ జాగ్రత్త చేతన ఏం చేస్తుందంటే మనకి ఒక ఈగోని ఒక వ్యక్తిత్వాన్ని మనకు నిర్మాణం చేసి పెడుతుంది మెమరీ బేస్డ్ సెల్ఫ్ అని కేవలం మెమరీయే ఆధారంగా ఒక వ్యక్తి అనేది ఒక కుటుంబం అప్పుడు పుట్టాను మా చిన్నతనం మధ్య వయస్సు ఇలాగా యువకుడు నేను రిటైర్ అయ్యాను రిటైర్ అయ్యాను అంటే ఆయన రిటైరీ ఆయన రిటైరీ ఆత్మస్వరూపంలో రిటైరీ అనే లక్షణమే ఉండదు కేవలం హిజ్ మెమరీ ఆ పాయింట్ గుర్తుకొచ్చినప్పుడు హీ సెడ్రీ పనిస్ రిటైర్ ఆ పాయింట్ గుర్తుకు రానప్పుడు ఇంకో పాయింట్ గుర్తుకొచ్చినప్పుడు ఈ నాట రిటైర్ అసలు ఏది గుర్తు లేదనుకోటి వినే పర్సన్ అలా ఉంటుంది ఈ సెల్ఫ్ బేస్డ్ మెమరీ బేస్డ్ సెల్ఫ్ ఉంటుంది అలా ఉంటుంది కానీ వీడు ఇన్వెస్టిగేషన్ ఏం చేయకుండా అదే తన సత్యం తన స్వరూపం అనుకుంటాను ఇప్పుడు ఈ మెమరీ బేస్డ్ సెల్ఫ్ ఉండే వ్యక్తి అలా వ్యక్తి నేను ఫలానా వ్యక్తిని అనుకుంటాడే ఈ వ్యక్తిత్వము అది మీ స్వరూపం అయితే అది నిరంతరంగా ఉంటుందా ఇప్పుడు నగ ఆభరణము బంగారము ఆభరణము అది బంగారు ఆభరణం దాని అది దాని స్వరూపం బంగారం అంతేకాని అది నిరంతరంగా బంగారంగానే ఉంటుంది ఒకప్పుడు బంగారం అయ్యి ఇంకొప్పుడు కాకుండా మీ స్వరూపము ఆ మెమరీ బేస్డ్ వ్యక్తిత్వం పక్షంలో మీరు నిరంతరంగా ఆ వ్యక్తిగానే అంటున్నారా లేదు నిద్రావస్థలో యూఆర్ నాట్ దా తర్వాత జాగ్రత్త వ్యవస్థలో కూడా ఆ మెమరీ ఫంక్షన్ చెయ్యని సందర్భాలలో ఆ వ్యక్తి మీరు కాదు కాబట్టి ఈ మెమరీ బేస్డ్ వ్యక్తిత్వం అనేది ఏదైతే మనం మనం అస్యూవ్ చేసుకుంటున్నామో అటువంటి వ్యక్తిత్వాలకి వెనకాల బ్యాక్గ్రౌండ్ లో ఒక అన్బ్రోకన్ కంటిన్యూటీ ఒకటి ఉండాలి సో అంటే మినరీ బేస్డ్ వ్యక్తిత్వం అంటే స్మృతి ప్రధానమైనటువంటి వ్యక్తిత్వం ఏది కలదో అదియే మేము అని అనుకోకూడదు అది ఉంటే షాడో అది ఇట్స్ ఓ షాడో అవి సంఖ్య కాల్సి అంతేతనం షాడో ఉన్నది ఒకప్పుడు ఉంటుంది ఇంకొకటి ఉండదు ఆ సూర్యకాంతం ఒక ఆయనలో షాడో ఉంటుంది నెక్కి నీకు సూర్యుడు షాడో ఉండదు నేను మనిషి అయితే ఉంటాడు కదా షాడో ఉన్నా లేకున్నా ఈ మినరీ బేస్డ్ వ్యక్తిత్వము షాడో ఉంటుంది అదే సత్యమని మనం స్వీకరిస్తాం మనకి మన మనస్సుల్లో ఎంతో దృఢంగా పాటుకుపోయి ఉంటుందంటే అదే యథార్థము అది ఏ జీవనము అని అనుకుంటాం ఏం చెప్తుందంటే నీ స్వం అది కాదు అని చెప్తుంది అంటే నీ స్వంతము అది కాదు నీ స్వం ఏమిటంటే ఈ మెమరీ ఈ మనస్సు యొక్క చలనము లేనటువంటి ఒకనొక అనిర్వచనీయమైన ఉనికి అది నీ స్వరూపము అంతేత నేను ఈ నిద్రావస్థలో నీ స్వరూపాన్ని చేరుకునే ప్రయత్నం చేస్తూ ఉంటావు ప్రతి దినూ కూడా ఎందుకంటే నీడ ఆ షాడో ఒరిజినల్ని విడిచిపెట్టి ఉండలేదు షాడో యొక్క ఉనికి కూడా ఒరిజినల్ మీదే ఆధారపడి ఉంటుంది ఈ సెల్ఫ్ బేస్డ్ మెమరీ బేస్డ్ సెల్ఫ్ ఉండే అదే నా స్వరూపం అయితే దానిలోనే నాకు పూర్ణమైనటువంటి ఉత్సాహము ఆనందము లభిస్తా కానీ అది నా స్వరూపం కాబట్టి దాన్ని డ్రాప్ చేసేసి నా స్వరూపంలో నేను కొంతసేపు నిలిచి ఉండాలి అప్పుడు మాత్రమే తిరిగి నాకు ఉత్సాహము శక్తి వస్తూ ఉంటుంది అదివే నిద్రావస్థ కాబట్టి నిద్రావస్థ అది ఒక శూన్యమనో లేక అదేదే అనవాయిల్డబుల్ న్యూసెన్స్ అనో తప్పనిసరి నిద్రపోవాలి అయితే అన్నారు మళ్ళీ పనులు ఉంటాయి ఇదే అలాగనో కాకుండా సో నిద్రావస్థని తన స్వరూపంగా ప్రయత్నమే దే సుశుక్తి ఈ నిద్రావస్థ మన స్వరూపం యొక్క ఒక అవగాహన రావటానికి చాలా ఉపయోగపడుతుంది నిద్రావస్థలో వచ్చిన సమస్య ఏంటంటే దాని ఎందు ఏ రకమైన నిర్వచనమే ఉండదు వ్యక్తిత్వం యొక్క లక్షణం ఏదీ ఉండదు ఏ గుణమూ ఉండదు నిద్రావస్థలో మీరున్నారు నిద్రావస్థలో మీరున్నారు కానీ నిద్రావస్థ యొక్క ఆనందాన్ని కూడా మీరే అనుభవించారు చిత్రం ఏంటంటే మనం వర్ణించడానికి వీలు విధంగా ఒక ఫ్రెష్నెస్ మనకు లభిస్తుంది we don't know why it happens how it happens we don't know endivallo cheppalenu ane manaku anubhavalo undu nidra avasthalo oka prashna oka utsaaham oka vishramam manaku rachisthundi nidra avasthalo manam anandamga untam prasanganga untam enta unta. anandamga prasanganga untam ante talavaramlo nidra avasthalo nundi bayitkochinappudu ippudu alaram modutond untundi alaram modutunnaapudu appudu jarigetunte aa avinyasam miga prasthahinamga untundi nidra avasthalo nundi bayitku ravalasundhi బట్ యూ డోన్ బాంట్ కమౌట్ యూ హ్యావ్ టు కమౌట్ అండ్ యూ డోన్ బాంట్ కమౌట్ అంచేతనే అదొక ఆ పరిస్థితిలో మీ యొక్క రెండు స్వరూపాలు మీకు అవగాహనకు వస్తూ ఉంటాయి దేన్ని మీరు వీలు పెట్టకూడదు అనుకుంటున్నారో అది మీ స్వరూపము దేంట్లోకి రావాల్సి వస్తుందో అది మీ యొక్క మీరు అది మీ యథార్థ స్వరూపం మీరు అనుకుంటున్నారు తెలివి వస్తే వచ్చే వ్యక్తిత్వం యథార్థ స్వరూపము ఆ వ్యక్తిత్వాన్ని విద్దిం కోసం ఎలా ఉంటాయని చెప్పి కానీ ఆ వ్యక్తిత్వంలోకి రావాలనే తొందర మీకు ఉండదు ఆ వ్యక్తిత్వంలోకి రాకుండా ఏ వ్యక్తిత్వము లేనిది ఏ గుణములు ఏ రూపములు ఏ నిర్వచనములు లేనటువంటి బట్ అన్డిఫరెన్షియేటెడ్ ఎగ్జిస్టెన్స్ అదొక ఉనికి యూఆర్ దాట్ బట్ నాట్ యాజ్ ఎ పర్టికులర్ కర్షన్ నాట్ యాజ్ దిస్ నాట్ యాస్ దాట్ అండ్ ఎగ్జిస్టెన్స్ విచ్ ఈస్ ఈవెన్ నాట్ అటువంటి ఎగ్జిస్టెన్స్ లో అది కేవలం ఆనందరూపమైన ఎగ్జిస్టెన్స్ ఆ ఎగ్జిస్టెన్స్ మీకు అనుభవానికి వస్తూ ఉంటుంది అది ముఖ్యంగా అలారంకి వచ్చినప్పుడు దాదా అనుభవానికి వస్తుంది ఆ ఎగ్జిస్టెన్స్ వంటి బయటకు రావాలని మీకు అనుకుంటున్నాం ఇవాళ ఒకవేళ బలాత్కారంగా ఈ అలారం టైం తీసి గోళమూలంగా బయటకు వచ్చినా మళ్లీ దీని తీక పట్టేసి మళ్లీ దాంట్లోకి వెళ్ళిపోతాం ఆ ముసుగు వేసుకుని దేనికంటే ఈ ఈ ప్రపంచం మన మనలో తీసుకొచ్చేటువంటి ఆ వ్యక్తిత్వాన్ని మనం వీఆర్ నాట్ ఇన్ హరీ ఫర్గా ఆ వ్యక్తిత్వం లేని అన్డిఫరెన్షియేటెడ్ స్టేట్ ఏదైతే ఉందో అది నీ స్వరూపము దానికి నామరూపాలు ఉండవు నామరూపములైనందు మనకి ప్రీతి ఎక్కువ నామరూపములు లేనిది మన స్వరూపం అని తెలుసుకోవాలి సో ఆ విధంగా ఈ ఉపనిషత్తి యొక్క బోధ కొనసాగుతూ ఉంటుంది స్వం వ్యతీతో భవతి ఇది లౌకికాహ ఆచక్ష లౌకికులు కూడా అంటారు స్వపితి అని అంటారు వీడు స్వపికి స్వం హతీతో భవతి వీడు తనదైన దానిని అక్కడ పొందుతున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే ఇంప్లికేషన్స్ ఎలా ఉంటాయంటే చెప్పడానికి భయం వస్తుంది ఆ మాట్లాడడానికి భయం వస్తుంది ఏంటంటే మనం జాగ్రత్త వ్యవస్థలో ఏది తనదని వీడు అనుకుంటూ ఉంటాడో అది ఏది తనదే కానే కాకపోతే ఎంత జాగ్రత్త వ్యవస్థ తనదే కాదు అది తలుచుకుంటే కూడా వరుకు వస్తుంది ఎవరు వేదాంతంలో ఇలా చెప్తూ ఉంటారులే దీని గురించి మనం చెప్పలేదు దూరంగా పెడితే పర్వాలేదు కానీ నిజంగా సీరియస్ గా తీసుకుంటే మాత్రం వీఆర్ ఇన్ ట్రబుల్ వీఆర్ ఇన్ ట్రబుల్ అంటే ఆజ్ అన్ ఇండివిజువల్ అంటే ఇండివిజువాలిటీ ట్రబుల్ అది ఇంకా నిలబడదు కాబట్టి ఆ ఇండివిజువాలిటీ చిత్తూరు అల్లుకున్నటువంటి పెద్ద వ్యవస్థ ఉంటుంది అదంతా కూడా ట్రబుల్ పడుతుంది అదంతా కూడా అదంతా కూడా కేవలము షాడో మాత్రమే దాంట్లో ఏమీ రియాలిటీ లేదు అనే సత్యాన్ని ఉపనిషత్తు బోధిస్తూ ఉంటుంది ఎంత అయితేనే ఈ బోధ చాలా కఠినంగా ఉంటుంది మీ స్వరూపము అన్డిఫరెన్షియేటెడ్ ఎగ్జిస్టెన్స్ అంటే దాని అర్థమైతే దాని ఇంప్లికేషన్స్ చాలా పార్నిచింగ్ గా ఉంటాయి అంటే నేను ఫలాలు చెప్తున్నాయని మీరు అనుకుంటూ ఉంటారు కర్తభోక్త పాణ్యాత్మ అని దాని చుట్టూ బోలంత స్ట్రక్చర్ ఉంటుంది బోలంత రెలిజియన్ ఉంటుంది తర్వాత బోలంత లౌకిక వ్యవహారం ఉంటుంది చాలా రెంజియస్ వ్యవహారం ఉంటుంది ఇదంతా ఉంటుంది ఇప్పుడు ఒక ఆయన నాతోటి అన్నారు ఆ దేవికి ఆ బంగారు ఆభరణం ఐదు లక్షలు ఇచ్చి నేను చేయించానండి అని నాతో చెప్పాను నాతో చెప్పినప్పుడు నేను చాలా బాగుందండి మీరు చాలా ఉదారులు ఇవంటి వేటలు తలుచుకోబట్టే అలాగంటది దైవానికి ఆ పోషణ అభివృద్ధి ఉంది అని నేను ఆయనతో అన్నాను అలా అనకుండగా ఈ మాటలు చెప్పాను అనుకోండి స్వంస్యతితో ఆయన ఏమైపోతాడు ఏమైపోతాడ సో అలా ఉంటుంది కాబట్టి చాలా వెలుగు అని ఇప్పుడు స్వం చేపించు ఇది స్వమ్ అయితే ఈ అన్డిఫరెన్షియేటెడ్ ఎగ్జిస్టెన్స్ ఇది అన్డిటర్మిండ్ ఇన్ అది నా స్వం అయితే మరి ఈ డిటర్మినేట్ ఈ డిఫరెన్షియేటెడ్ ఈ డెఫినేటివ్ వ్యక్తిత్వము దీని మాట ఏంటి అంటే ఇదంతా హులక్కి మై గుడ్నెస్ ఇదంతా హులక్కేనా అంటే నేను చేసిన పుణ్యం అంతా హులక్కే నేను చేసిన పాపం అంతా హులక్తే పర్వాలేదు నేను చేసిన పుణ్యం అంతా హులక్కే కాబట్టి మనిషి తప్పుకుని అంచేతనే ఏం చేస్తారంటే మనిషి ఏం చేస్తారంటే దీని నుంచి పారిపోయి ఎవరో కొన్ని స్ట్రక్చర్స్ నిర్మాణం చేసుకుని దానితో బతుకుతాం రిల్జీఎన్ పేరుతో మరో పేరుతోటి మరో పేరుతో మనం గట్టిగా క్వశ్చన్ చేయటానికి ఉండదు ఎట్టుగా క్వశ్చన్ చేసామనుకోండి వీ షేకింగ్ ది ఫౌండేషన్స్ ఆఫ్ ఎ కండిషన్ మైండ్ మన మైండ్ ఎలా ఉంటుందంటే సైకలాజికల్ కండిషనింగ్ లో బతుకుతాం కల్చరల్ కండిషనింగ్ లో బతుకుతాం ఒక మ్యాప్ ని మనం తయారు చేసుకుంటాం ఇంటలెక్చువల్ మ్యాప్ ఇంటెక్ట్ మనకు ఒక మ్యాప్ ని క్రియేట్ చేసేసుకున్నాం లూనియర్ మ్యాప్ దానికి డెప్త్ ఉండదు ఇంత సూపర్ఫిషియల్ గా ఉంటుంది సో ఇట్ ఈస్ జస్ట్ డిఫైన్ బై సమ్ నేమ్స్ అండ్ ఫార్మ్స్ అటువంటి మ్యాప్ ని మనం పెట్టుకుంటాం ఆ మ్యాప్ అదే సత్యం అని బ్రతుకుతూ ఉంటాం కొద్ది చిత్రం ఏంటంటే ద మ్యాప్ ఈస్ నాట్ పెబుట్రి మ్యాప్ ఈజ్ అయిన్ సింబల్ కాబట్టి మన జీవితంలో మనం పట్టుకున్నవి జస్ట్ ఎ ఫ్యూ సింబల్స్ They are nothing more than symbols. I say, there are two areas in which symbols are taken for real, and the reality is lost sight of. That's why I don't want to the point them. I don't want to point them. I don't want to point them. I don't want to point them. Politics below, symbol is important, not the substance. బార్లింగ్ ప్రాజెక్టు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఇలాంటి సింపుల్ సార్ ఇంపార్టెంట్ నదిలో నీళ్లు లేవు అరెవరూ పట్టించకూడదు తర్వాత మనం క్యాచ్మెంట్ ఏరియా అంతా డిస్ట్రాయ్ చేసి పారేస్తాం దాంట్లో జీవనది జీవనదది జీవనదికి జీవం అనేది ఒకటి ఆ జీవమే లేకుండా చేసేసారనుకోండి మనిషి ప్రాణం పోతే శవాన్ని పట్టుకుని ఇటువంటి ఈచుకున్నట్టుగా ఆ నదిలో నీళ్లు దానికి క్యాచ్మెంట్ ఏరియా అంతా ఇండియో కాలనీలు కట్టేశారు తర్వాత ఏమో వర్షం పడ్డానికి వీలు లేకుండా మొత్తం చెక్ చేమంతా నదికి పారే సార్ డిసర్టిఫికేషన్ చేసి పారే సార్ మహారాష్ట్ర అంతా కూడా అక్కడ అటాచ్మెంట్ ఏరియాస్లో ఎక్కడ ఏమీ లేదు అక్కడేమో కాలనీలు ఇవేవి కట్టేశారు దేవాలయాలు కట్టేసి కుంభాభిషేకాలు కూడా చేసేసారు అటాచ్మెంట్ ఏరియాలో ఇప్పుడు నదికి నీరే జీవనది నీరు లేదు ద ఇన్ఫ్లో ఇన్ గోదావరి ఈజ్ జస్ట్ హాఫ్ ఆఫ్ ప్రాఫిట్ ఫస్ట్ టెన్ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు బార్లీ ప్రాజెక్ట్ వాడుంటాడు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ వీడుంటాడు దీని మూలంగా దాని మూలంగా అంత సింబల్స్ అంత నామిన్క్స్ జస్ట్ నెవిజన్ ఇస్ అమ్ సబ్స్టెన్స్ ఇట్ బట్ మోస్ట్లీ పాలిటీషియన్స్ దే డోంట్ హ్యావ్ సబ్స్టెన్స్ వాట్ ద స్పీక్ హ్యాజ్ తెలంగాణ హ్యాజ్ నో సబ్స్టెన్స్ ఇట్స్ ఏ సింబల్ జస్ట్ ఎ సింబల్ సో అంత సింబల్సే బట్ దెన్ ఆఫ్టర్ వైల్ సింబల్స్ స్టార్ట్ లుకింగ్ రియల్ అండ్ రియాలిటీ ఈజ్ లాస్ట్ సైడ్ దా అదొక పాలిటిక్స్ రిలిజియన్ కూడా అంటే రిలిజియన్ లో కూడా సింబల్స్ ఆర్ సపోజ్ టు సిగ్నల్ ద ట్రూత్ దర్ మెంట్ ఫర్ ద సిగ్నల్ ఇంగ్ ది ట్రూట్ కానీ మనిషి ట్రూత్ని చూసే ధైర్య సాహసాలు ఉండవు సత్యాన్ని ఫేస్ చేయడానికి ధైర్యం ఉండాలి వీడు కల్చరల్ కండిషనింగ్ లోతుకుతూ ఉంటాడు వీడిని ఆ సత్యాన్ని నిదీలిపెట్టమంటే సత్యాన్ని చూడమంటే అసత్యాన్ని విడిచిపెట్టమంటే చేయలేడ కాబట్టి ఆ సింబల్స్ లో బతుకుతూ ఉంటారు సో రిలీజియన్ ఐ నాట్ ఎగ్నిస్ట్ religious రిలీజియస్ థాట్ ఎక్సెట్రా but uh, essentially religion and politics especially the థియాలజియన్స్ the religious బాసస్ ఎవరైతే ఉన్నారో రెలిజియన్ పేరుతో సమాజం మీద ఒక ఆధిపత్యాన్ని గుప్తాధిపత్యాన్ని నిర్వహించే ప్రయత్నం చేస్తూ ఉంటారే వాళ్ళు దే జస్ట్ హోల్డార్ టు సింబల్స్ ది డోంట్ హ్యావ్ ది ట్రూత్ వాళ్ళ దగ్గర ట్రూత్ లేదు వాళ్ళు తెలుస్తే కదా మీకు అందజేయడానికి పొలిటీషియన్స్ అంతే దే డోంట్ హ్యావ్ ఎనీ క్లూ ఇప్పుడు ఇప్పుడు ఉన్న పరిస్థితికి ఈ సమాజాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుని దే డోంట్ క్లూ చంద్రబాబుకి తెలియదు రాజశేఖర్ రెడ్డికి తెలియదు జస్ట్ దే హర్ సమ్ నాన్ ఇన్ క్లే చే నోబడీ హ్యావ్ ఎనీ క్లూ సొసైటీలో బాగా హింసామయ్య వాతావరణం పెరిగిపోయింది సో కాన్ఫ్లిక్ట్ కాన్ఫ్లిక్ట్ రీదన్ సొసైటీ ద సొసైటీ విచ్ ఈజ్ విత్ ఇట్ సెల్ఫ్ అలాగంటే సొసైటీ కాబట్టి ఆ సొసైటీ ఇట్ విల్ బి ఫ్రాడింగ్ ఆన్ అలా నడుస్తూ ఉంటుందంటే దీన్ని దీన్ని సర్దుబాటు చేయడం ఎలాగన్నది ఎవరికీ క్రూ లేదు బిజెపికి క్రూ లేదు వాడికి క్లూ వీడికి క్లూ లేదు నోబడి హ్యాజ్ ఎనీ క్రూ అబౌట్ ఇట్ అండ్ దేట్ ఫోర్ హోల్డ్ ఆన్ టూ సింబల్స్ ది ఫైట్ అబౌట్ సింబల్స్ సో కనుక స్వరూపంలో ఈ సింబల్స్ అన్ని కూడా జరుగుతాయి స్వం భవతి పనులండి సో ఆ మనసు ప్రవిష్టం మన ఆది సంసల్గం జీవరూపం పరిత్యజ్య స్వం సద్రూపం పరమార్థ సత్యం అతీతహ అపిగతో భవతి చంకర భగవత్పాదన చోట పునర్జన్మ గురించి అడిగారు ట్రాన్స్ మైగ్రేషన్ ఈ జన్మలోంచి పునర్జన్మ కల జీవుడి గురించి అడిగారు ఎంత ఆయన అన్నారు పునర్జన్మ కూడా దేవుడికే అని ఉన్నాడు పునర్జన్మని పొందేది ఎవరు దేవుడే ఏంటండి దేవుడికి పునర్జన్మం ఏమిటండి అంటే దేవుడి కంటే భిన్నంగా జీవుడు ఉంటే కదా అసలు జీవేన ఆత్మ అనుప్రవేశాన్ని వెళ్ళదా ఆయన ఆ తద్దేవత జీవరూపంగా ప్రవేశించింది అని వెళ్ళదా కాబట్టి నువ్వు జీవుడు అని అది ఏమిటది సత్య కాబట్టి పునర్జన్మ ఉంటే దేనికి ఉండాలి సతకేస్తా అని అంటారు ఎంత గంభీరంగా చూసి అంటే దాని అర్థం పునర్జన్మ అని కాదు మీకు అజ్ఞాన దశలో జీవస్వరూపము పూర్ణ బ్రహ్మాని తెలియనంత వరకు ఇవన్నీ నడుస్తాయి తెలుసుకుంటే ఇవేమి లేని లేవు అస్ట్ సో అతస్తస్మాత్ స్వపిన అంతవరకు వచ్చాను నేను పది నిమిషాల సమయం వ్యర్థం చేశానేమో అనుకుంటున్నాను ఏదో మిమ్మల్ని రీట్యాప్లో పది నిమిషాలు మాట్లాడేసాను రీట్యాప్ ఇలా మాట్లాడితే పారాగ్రాఫ్లు ఇప్పుడు ఎక్కడవుతాయి తర్వాత మాకున్నాం స్వమాత్మానం హీ స్మాదీతో అది స్వపీతి అంటే స్వం అపీతి అని దానికి విగ్రహవాక్యం అంటే వీడు నిద్ర లేస్తే స్వంలోకి రావట్లే ఛాయలో పడిపోతున్నాడు షాడో జగత్తులోకి షాడో జీవితంలోకి ప్రవేశిస్తున్నాడు నిద్ర లేచిన తరువాత ఏదైతే మీకు ఉంటుందో ఏదైతే జాగ్రత్త అవస్థలో ఉంటుందో అదంతా నిత్య అని చెప్పి ఇంకా ఇంకేం చెప్తారు జాగ్రత్త వ్యవస్థలో ఉండదంతా మిక్స్ నిర్వచనం చెప్పాలంటే ఏదో అధిష్టానం ఉంది ఆ అధిష్టానం అది మిర్చి అవుతుంది ఇలాగ అదే పద్ధతి ఏదో కొంత దాని చెప్తే ఒక డెపిటిషను అది ప్రతి కొంత జాగ్రత్త మనం మిర్చుకు నిర్వచనం ఇస్తున్నాము అని ఆ విధంగా ఎంతో కొంత ఎక్నాలజీ సమ్ సమ్ రియాలిటీ టు దిస్ వరల్డ్ అలా కాకుండా నిద్రావస్థలో ఏది లేదు అదంతా నిత్యా అంటే ఇప్పుడు నిద్రలో ఏది లేదంటారా మీకు జాగ్రత్త అవస్థలో ఉన్నది ఏదీ లేదు అంటే ఇంకా జాగ్రత్త అవస్థలో ఉన్న సర్వం నితారు సర్వం వితౌట్ ఎక్సెప్షన్ మరి నాదైనదేవిటి జాగ్రత్త అవస్థలో ఉన్నది ఏది నాది కాకపోతే నాదైనది ఏమిటి స్వం అపీతో భవతి నిద్రావస్థలో పొందేటువంటి అన్డిఫరెన్షియేటెడ్ ఎగ్జిస్టెన్స్ ఏ విధమైన విశేషములు లేనటువంటి వికల్పము దాన్ని నిర్వికల్పాంటారు డిఫరెన్స్ అంటే వికల్పము ఏ వికల్పములు లేనటువంటి ఆ ఉనికి ఏది గలదో అది మాత్రమే వాడు స్వరూపము సంహం లౌకికులు కూడా ఈ సత్యాన్ని తెలియకనే తెలుసుకున్నట్లే అని ఉన్నారనిపిస్తుంది లోతుగా తెలియకపోయినా ఒకప్పుడు లౌకికులు సత్యాన్ని పలుకుతూ ఉంటారు సో వాళ్ళు ఏమంటున్నారంటే అతీతోభవతి అని అంటున్నారు ఉందాము గుణానం అప్రసిద్ధితోపీ రాముని తోక వివరణ జరిగినటువంటి గుణనామ ప్రసిద్ధితోపీ స్వాత్మ ప్రాప్తిర్గమ్యతే ఇత్యభిప్రాయ వారికి పేరు పెట్టారు ఎవని స్వపితి నామ గుణనామం పేరు పెడితే గుణనామం పెట్టారు గుణాన్ని పేరు పెట్టారు అంతేగాని రూఢి నామం కాదు గుణనామం సో స్వపితి పేరు పెట్టారు అంటే వాళ్ళు నిద్రపోతున్న వాడిని ఉద్దేశించి అయం స్వపితి అన్నారు ఈ అయం అంటే వీడు వీడికి పేరు ఏమిటి ఇప్పుడు స్వపితి ఈ పేరు ఎలా పెట్టారు సుబ్బారావు రామారావు కాకుండా ఈ పేరు ఎలా పెట్టారంటే గుణాన్ని పెట్టి పెట్టారు ఏమిటి గుణము అంటే నిద్రావస్థలో వీడు స్వం అతీతి తన స్వంని తన స్వంతమైన దానిని పొందుతున్నాడు స్వాత్మ ప్రాప్తి గమ్యతే కాబట్టి స్వపితి అనే గుణనామాన్ని బట్టి వీడు నిద్రావస్థలో తన యథార్థస్వరూపాన్ని పొందుతున్నాడు అని మనకు స్పష్టమైతోంది అనే అభిప్రాయం దీన్ని శంక కథం పునః లౌకికానా ప్రసిద్ధా స్వాత్మసంపత్తి జాగ్రక్షరమనిమిత్తోద్భవత్ స్వాపశ్యా ఇహ కథం పునర్లౌకికానాం ప్రసిద్ధ స్వాత్మ సంపత్తి అన్నటువంటి ప్రశ్న మారకుండా పులిష్టాపంగా చూడండి పులిష్టాపం కదా నాకు ఏమీ లేదు అందుకు ధర్మ కదా ఓకే వీడు స్వకితి నిద్రావస్థలో తన యథార్థ స్వరూపాన్ని పొందుతున్నాడు అని వీడికి అని లౌకినికి ఎలా తెలుసు అంటే మీరు అనొచ్చు ఏమంటే నిద్రావస్థలో నా స్వరూపం ఏదిగలరో అది యథార్థ స్వరూపం అని తెలుసుకోవటం వల్ల నాకు ఏంటి లాభం అండి ఏంటి లాభం ఏమిటంటే మీరు మనస్సులో ఎప్పుడు నిరంతరంగా చలనం వస్తూ ఉంటుంది ఈ మనస్సులో కదలిక ఆ మనస్సులో వచ్చే కదలికతే జాగ్రత్త పేరు ఆ కదలిక మనకు వ్యక్తిత్వాన్ని ఆపాదించి సో మనస్సు తన కదలిక ద్వారా నిర్మాణం చేసినటువంటి ఏ వ్యక్తిత్వం అది నా స్వరూపము కాదు అని ముందు మనం తెలుసుకోవాలి తెలుసుకుని దానిని సాక్షిరూపంగా దర్శించటం అలవాటు చేసుకోవాలి ఈ ఈగోని సాక్షిగా దర్శిస్తే you will be stepping back or stepping behind this mythical personality. Appalo, this personality is such and kind of thing. This personality is not very important, but if you are not aware of this personality, you are not aware of it, you are not aware of it, you are not aware of it, you are not aware of it. He steps back and observes it. He becomes an observer of the ego also. He becomes a, the subjectivity beyond, behind the subject itself. ఆ స్థితిలో వాడు అతడు అన్డిఫరెన్షియేటెడ్ రియాలిటీలో నిష్టను పొందుతారు సో ఆ విధంగా జాగ్రత్త అవస్థలో కూడా మీరు ఆ నిద్రావస్థని యూ కెన్ వికృద్ అంటే దానికే సమాధి అంటే తన సమాధిని జాగ్ర నిద్ర అని వర్ణిస్తారు జాగ్రత్త అవస్థలో నిద్రకి పొందే నిద్రకి సమాధి అన్నారు అంటే మీరు ఏం చేస్తారంటే మనస్సు యొక్క చలనాన్నంతని కూడా సాక్షి రూపంగా దర్శిస్తూ దాని యొక్క నిఖ్యాత్వాన్ని అనుభవాన్ని తెచ్చుకుంటారు ఈ డైరెక్ట్లీ ఎక్స్పీరియన్స్ ది అన్డిఫరెన్షియేటెడ్ నేచర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ యాజ్ ద బీజ్ ఆ విధంగా మీరు స్వయంగా ప్రత్యక్షంగా మీరు ప్రత్యక్షం అంటే కంటతో ట్యూషన్ కాదు డైరెక్ట్గా మీరు అనుభవాన్ని తెచ్చుకుంటారు ఆ విధంగా నిద్రావస్థ యొక్క వివేచనము చాలా ఉపకార అవుతూ ఉంటుంది అది తాత్పర్యం లేకపోతే ఎందుకు నిద్ర గురించి చర్చించడం అంటే ఈ విధంగా ప్రయోజనం కోసం ఎందుకంటే నిద్రలో మనకి బంధ విముక్తి అక్కర్లేదు ఎందుకంటే నిద్రలో బంధం లేదు బంధ విముక్తి జాగ్రత్తలో కావాలి ఎందుకంటే బంధం జాగ్రత్తలోనే ఉంది కనుక కాబట్టి నిద్రను నేర్చుకున్నటువంటి సత్యాన్ని మనం జాగ్రత్తగా అప్లై చేసే ప్రయత్నం చేస్తాం అస్ట్ సో స్వాత్మ సంపత్తి వీడు నిద్రావస్థలో తన స్వరూపాన్ని చేరుకుంటున్నాడు అనే విషయం లౌకికులలో ఎలా ప్రసిద్ధమైనది ఎందుకంటే లౌకికులే కదా స్వపితి స్వపితి అని అంటున్నారు వాళ్ళకి ఇంతలోతుగా అర్థం చేసి అంటున్నారా అండి ఎందుకు ఎలా అంటున్నారు అంటే మొత్తానికి వాళ్ళకి ఏదో కొద్ది గొప్పం చేసే అంటున్నారు అని చెప్తున్నారు ఎందుకంటే చూడండి నిద్ర స్వాపస్య అంటే నిద్ర నిద్ర ఎలా పుడుతుంది అంటే ఉద్భవత్వ నిద్ర ఎలా పుడుతుంది అంటే జాగ్రత్త ఉద్భవత్వం నిద్ర పుట్టడానికి నిమిత్తం ఏంటి నిమిత్తం అంటే కాస్ సో దీ దీ సర్కంస్టాన్స్ దట్ లీడ్స్ టు స్లీప్ దాన్ని నిమిత్తమంట అదేంటి అంటే జాగ్రత్త అవస్థలో పడి శ్రమ ఏదైతే కలదు ఆ శ్రమని ఆ శ్రమ కారణంగా నిద్రపోతుంది కాబట్టి శ్రమ ఉన్నది జాగ్రత్త శ్రమను పోగొట్టి విశ్రాంతినిచ్చేది నిద్రావస్థ కాబట్టి ఇప్పుడు కూడా ఒక ప్రిన్సిపుల్ లౌకికులకు తెలుసు ఏంటంటే దేనియందు శ్రమ కలుగుతోందో దుఃఖం కలుగుతోందో అది మన స్వరూపానికి దూరమైపోవుట దేనిలో మనకు విశ్రాంతి లభిస్తుందో అది మన స్వరూపము ఇప్పుడు మీకు మార్కెట్లో విశ్రాంతి లభిస్తుందా ఇంట్లో విశ్రాంతి లభిస్తుందా ఇంట్లో విశ్రాంతి లభిస్తుంది ఇప్పుడు రైలు ఆలస్యం అయిందనుకోండి ఎందుకంటే ఇబ్బంది పడతారు ఆ రైలులోనే విశ్రాంతి తీసుకోవచ్చు కదా అలా కాదు మీరు మీ స్వస్థానాన్ని పొందినప్పుడు మీకు విశ్రాంతి లభిస్తుంది అంతవరకు మీకు విశ్రాంతి లభించదు అంతవరకు అలా ఇబ్బంది పడుతుంది అంట కాబట్టి విశ్రాంతి లభించింది అంటే అమ్మాయ అని కూర్చుని విశ్రాంతిని పొందారు అంటే అది మీ స్వస్థానం అన్నాము కాబట్టి నిద్రలో మీకు అంత చక్కని విశ్రాంతి లభిస్తోంది కనుక నిద్ర మీ స్వస్థానము అని ఈ విధమైనటువంటి పరిజ్ఞానము లౌకికులలో కలదు అనగరితేణ్యాపుణ్య నిమిత్త సుఖదుఖాద్యనేకాయానుభవాత్ శాంతో ఎందుకంటే హీ బికాజ్ ఎందుకంటే వీడి జాగ్రత్త శ్రాంతో భవతి జాగ్రత్త అవస్థ వీడి స్వా అన్నడు కాదు అని ఎందుకంటే జాగ్రత్త అవస్థ మార్కెట్ ప్లేస్ లా మార్కెట్ ప్లేస్ మీ స్వా ఎలా అవుతుంది మార్కెట్ ప్లేస్ ఈజ్ సంథింగ్ యూ గో అవుట్ అవే ఫ్రమ్ యువర్ స్వా స్వగృహంలోంటి దూరంగా అయిపోయేదానికి మార్కెట్ ప్లేస్ అంటారు కాబట్టి జాగ్రత్త వీడికి శ్రాంతో భవతి అలసట పడిపోతూ ఉంటాడు అలసిపోతూ ఉంటాడు అలసిపోయే స్థితిని స్వా అనేవాళ్ళు ఉంటాయి విశ్రాంతి ఉండేదానికే స్వామితే స్వగృహంలో ఉండడం ఎందుకు అద్దింట్లో ఉంటే నష్టం వచ్చింది ఏదైనా ఇంట్లో ఉండేదే కదా స్వగృహంలో ఉంటే గోడలేదే ఇప్పుడప్పుడు ఆటలేసినప్పుడు తింటూ ఉంటారా ఆయన ఐస్ క్రీములు తిన్నట్టుగా అదేం లేదు అద్దింట్లో ఉన్న గోడలే స్వగృహంలోనూ ఇప్పుడు కొంతకాలం అద్దుండి అదే ఇల్లు కొనుక్కున్నారనుకోండి వాటి డిఫరెన్స్ అంతకుముందుకి ఇప్పటికీ డిఫరెన్స్ ఏమిటంటే అంతకుముందు ఆ అడ్దింట్లో ఉంటుంటే అద్దీ ఇంటి యజమాని వచ్చి అప్పుడప్పుడు హింస పెట్టిపోతూ ఉంటుంది ఇప్పుడు ఆ హింస అంతా కూడా పోయి మీరు స్వస్థానంలో విశ్రాంతిగా ఉంటారు మీరు ఎలా ఉన్నా కాదంగానికి వీళ్ళు అంటే ముందు మీరు గోర జనా మేకి కొట్టాలనుకోండి వాళ్ళు ఆయన నడిమి కొట్టినట్టుగా బాధపడి దెబ్బలాట వస్తారు ఇప్పుడు మీరు ఏ మేకే కాదు తొలుగే కొట్టుకోవచ్చుకోవాలి మోడే సో మీరు చేస్తారని కాదు అశ్రేడం దట్ ఈజ్ ది ముక్తి అంటే కాబట్టి కాబట్టి అది అందుకోసం స్వగృహం లేకపోతే స్వగృహం ఎందుకు గృహం కదా స్వగృహం ఎందుకంటే అందుకోసం ఖరికి స్వాములు కూడా సన్యాసులు ఇల్లు ఇల్లు విదిలిపెట్టేస్తారు ఎక్కడ విదిలిపెడుతున్నారు ఇల్లు ఇల్లు విదిలిపెట్టేసి మళ్లీ ఇంకో ఇల్లు కట్టేసుకుంటున్నారు పేరు మార్చారు తప్పిస్తే నామింక్లేచర్ మారింది తప్పిస్తే మళ్ళీ ఇంకో ఇల్లు కట్టేసుకుని ఇంట్లోనే ఉంటున్నారు నిజానికి ఈ ఇంటికంటే ఇంకొత్తగా కట్టుకున్న ఇల్లు కొంచెం గొప్ప బాగుంటుంది కూడా తర్వాత ఏదో బుద్ధుడి కాలంలో ఆయన ఏదో భిక్షా పాత్ర ఏదో గృహానికి వెళ్లి భిక్ష తీసుకుని భుజించేవాడు బుద్ధుడు ఆ రకంగా శంకరులు మరి ఈనాడు మనం ఏం చేస్తున్నాం మనం అంటున్నారు సరియాసి వెయిట్ చేస్తున్నారు పెద్ద పెద్ద ఆశ్రమాలు కట్టేసుకుని గృహస్థులకి ఇంట్లో భోజనానికి ఎప్పుడైనా భార్యతో కోపం వచ్చినట్లయితే ఆశ్రమానికి వెళ్లి భోజనం చేసి రావచ్చు నచ్చిగా ఉంటారు ఇప్పుడు మా సేవస్ వారికి ఉందనుకోండి అక్కడ ఏదైనా భార్యాభర్తులకు ఏదైనా తేడా వచ్చిందనుకోండి హెల్ విశ్వాన్ని కార్యకొస్తున్న ఆశ్రమానికి వచ్చేసి ఇక్కడ హాయిగా భోజనం చేసి స్వామీజీ చెప్పిన క్లాస్లో అది దక్షిణామూర్తి సేవ నాలుగు రోజులు ఉండాల పూల్ అయిన తర్వాత మళ్ళీ వాపసు వెళ్ళచ్చు అలా వెళ్తూ ఉంటారు కూడా సో కనుక ఒకప్పుడు ఇది స్వాసెర్ ఆఫ్ సిచ్యువేషన్ దాన్ని గ్రహస్తా సో వాట్ ఐ మీన్ ఈజ్ స్వా అనే ఫీలింగ్ ఏదైతే కలదో దట్ దీవ్ ఫ్రీడమ్ ఆ ఫ్రీడమ్ మీకు జాగ్రత్త అవస్థలో రావట్ ఫ్రీడమ్ ఉన్న చోట శ్రమ అని తెలుసు కాబట్టి మనిషి శ్రమ ఏ విధంగా శ్రాంతో భవతి ఏముంది సుఖ దుఃఖాది అనేక ఆయాసానుభవాలు కాబట్టి సుఖంలో కూడా ఆయాసమే దుఃఖంలో కూడా ఆయాసమే ఆది శబ్దం చేత రాగద్వేషాలు ఇలాంటి ద్వంద్వాలు రాగంలో దుఃఖం ఉంటుంది ద్వేషంలో దుఃఖం ఉంటుంది శ్రమ ఉంటుంది రాగద్వేషాల్లో శ్రమ ఉంటుంది శ్రమ ఉంటుంది లేదంటే అనేకములైన శ్రమను పొందుతున్నారు ఈ శ్రమకి ఈ సుఖ దుఃఖాలకి హేతు ఏమిటంటే పుణ్యాపుణ్యములే వీళ్ళు చేసుకున్నటువంటి పుణ్య పాపములే కాబట్టి పుణ్యం చేసుకుంటే సుఖం వచ్చి సుఖం ద్వారా రాగము కలిగి రాగం ద్వారా ఆయాసం వచ్చింది పాపం చేసుకుంటే దుఃఖం కలిగి దుఃఖం ద్వారా ద్వేషం కలిగి ద్వేషం ద్వారా ఆయాసం వచ్చింది మొత్తానికి ఆయాసం సమానం కాబట్టి ఈ ఆయాసం తీరాలంటే ఏం చేయాలి ఇప్పుడు భోజనం కడకుండా భోజనం చేశారు భోజనం చేస్తే ఆయాసం వచ్చింది ఇప్పుడు ఈ ఆయాసం తీరాలంటే ఏం చేయాలి యూ హ్యావ్ ఎ నేర్ సో ఆ విధంగా నిద్రావస్థ వీడికి ఇట్ ప్రొవైడ్స్ జాగ్రత్త అవస్థ శ్రమహేతు అవుతోంటే నిద్రావస్థ విశ్రాంతిని కలిగిస్తోంది ఇప్పుడు చెప్పండి మీరు స్వం మీద నిద్రా వస్తే ఆ విధంగా లౌకికులు ఈ సత్యాన్ని లౌకికులు ఈనాటి లౌకికులు కాదు వైదిక కాలంలో ఉండే లౌకికులు ఆ సత్యాన్ని గుర్తించగలిగారు తపశ్చ ఆయస్తానాం కరణాం అనేక వ్యాపార నిమిత్త గ్లానా స్వవ్యాపారేభ్య ఉపరమోభవతి సో జాగ్రత్త అవస్థలో బాగా అలసిపోయినప్పుడు తతశ్చ ఆ జాగ్రత్త అవస్థ కారణంగా ఆయాస్తానాం కరణాం ఆయాసమును పొంది ఉన్నటువంటి అలసిపోయి ఉన్నటువంటి ఇంద్రియములకు ఇంద్రియములు అంటే మనస్సు కూడా ఇంద్రియంలో లెక్కేసుకోండి చేతు కాళ్ళు కన్నుముక్కు ఇంద్రియములకు అనేకం వ్యాపార నిమిత్త గ్లానా అనేకములైన వ్యాపారముల కారణంగా గ్లాని పొంది ఉన్నది దాని అంటే కృషించిపోయి ఉన్నది సో ఆ రకంగా ఉండే ఇంద్రియములకు ఉపరమ విశ్రాంతి వేటి నుండి ఉపరమము అంటే ఉపరమం అంటే చల్లారిపోవటం ఆగిపోవటం ఏవి ఆగిపోవటము స్వం వ్యాపారధ్యహ చేసేటువంటి వ్యాపారములన్నిటి నుండి ఉపరమము సిద్ధిస్తుంది అంటే విశ్రాంతి లభిస్తుంది కాబట్టి స్వం అనేది సుశుప్తి అవుతోంది స్వమీతో భవతి ఇప్పుడు మీరు టీవీ చూస్తూ కూర్చుని సెకండ్ షో సినిమాకి వెళ్ళారనుకోండి సినిమా చూసి వచ్చేవాడికి కళ్ళు ఎలా ఉంటాయి ఇంకో సినిమా మీకు ఫ్రీగా చూపిస్తాము అంటే ఏం చేస్తారు చూడండి ఎందుకంటే చూసా సినిమా ఫ్రీగా చూపించడమే కాకుండా ఈ సినిమా చూపిస్తున్న వాళ్ళకి పది రూపాయలు ఉదయం ఏమో సాధారణ కూడా ఇస్తాము అని అన్నారనుకోండి అప్పుడు కూడా చూడరు యూ జస్ట్ కమ్ డు ఎందుకంటే ఇంక ఇంద్రియాలకి సామర్థ్యం లేదు ఏదో మూల పడుక్కుని ఉండేపోవాలి ఎక్కడో అక్కడ ఇప్పుడు బాగా ధనవంతుడు ఉన్నాడు అనుకోండి హంస తూలితా తలపాల మీద పడుక్కోవడం అలవాటు అటువంటి ధనవంతుడు పొరపాటుని ఏదో ప్రారంభం బాగులేక ఒక రైల్లో జనరల్ కంపార్ట్మెంట్లో ఇచ్చాడు అనుకోండి ఎవరికైనా పట్టవచ్చు దుర్దశ అన్నది కఠిన స్థితి అన్నది ఎవరికైనా రావచ్చు కోటీశ్వరుడే అండి రైలు జనరల్ కంపార్ట్మెంట్లో ఇచ్చాడు ఇంకా అక్కడే పడున్నాడు ఇంకా అవి తగిలి పడలేదు రాత్రి పన్నెండు అయింది ఆ రైలు అలాగే తక్కువ టక్కు నడుస్తూ ఉంది అదే వీడు వెళ్లాల్సిన దోగి వెళ్ళినప్పుడు ఆ రైలు అవుతుంది పొద్దున్న అక్కడి నుంచి విముక్తి లేదు అప్పుడు ఏం చేస్తాడు ఆ నేల మీద ఆ జనరల్ డిపార్ట్మెంట్ నేల మీద ఈ సీటుపాదే ఉండదు ఆ నేల మీద ఇలా నడుము వాళ్ళు నేను కోటీశ్వరని చెప్పేసి ఆగుతాడా కాబట్టి ఎవడైనా సరే ఏ స్థితిలో ఉన్నా స్వం అపీతో భగవతి అక్కడే వాడికి ఈ విషయాన్నే శృతి కూడా బ్రహదారంక శృతి ఇలాంటి చోట్ల అనేక రకాలుగా వర్నించా ఏ విషయం మనకు అనుభవంలో ఉన్న విషయాన్ని శృతి వర్ణించింది అనువాదం చేసి వర్ణించింది ఎలాగంటే శ్రామ్యతి చక్షుఃవ మాది ఈ బ్రోదారుంజక ఉపనిషత్తులో ఇది వర్ణించారు ప్రథమాధ్యాయం ఐదో బ్రాహ్మణంలో వర్ణించారు అంటే మొన్న పుస్తకం వచ్చిన చూడండి దాంట్లోనే ఉంది కన్ను అలసిపోతుంది చె అలసిపోతుంది వాయింద్రియం అలసిపోతుంది ఇలా అలసిపోయి అవి విశ్రాంతికి నిద్రావస్థలో మాత్రమే పొందుతాయి అని సంథింగ్ వైద్యం చెప్పారు తృహీత వాక్ గృహీత గృహీతం శ్రోత్రం గృహీతం మనహా ఇవమాదీ కరణా ప్రాణగ్రస్థా ఇంకా షూటింగ్ ఏమైనా వర్ణించిందంటే గృహీత వా పట్టుకొనబడినది దేని చేత ప్రాణము చేత ప్రాణశక్తి ఉంటుందే అదేం చేస్తుంది వికసింపజేసింది జాగ్రత్త వ్యవస్థ అంచే అంతే అలిసిపోయాడు ఇప్పుడు వాగింద్రియాన్ని వెనక్కి లాగేసుకుంది గృహీత అంటే గ్రస్త కబలించి వేసింది తర్వాత గృహీతం చిక్షుహ కన్నుని ప్రాణశక్తి తనలోకి లాగేసుకుంది ఇదిలా ఇలా చూడబోతాడు వాళ్ళు మూత పడిపోతూ గృహీతం చక్షుః ప్రాణశక్తి వెనక్కి లాగేసుకుంటుంది గృహీతం శ్రోత్రం కొనుగోట పడుతుంటాడు పక్క వాడు చూసుకోవాలి కొంచెం వాడు నిద్రపోతున్నట్టున్నాడు ఇంకా మనం చెప్పి చాలా పొద్దుగా పక్కన ఆలోచించుకోవాలి వీడి లోపల ఉన్నటువంటి తత్వంలోకి అవి విలీనం అయిపోయాయి అంటే ఇప్పుడు వీడి తత్వం ఏదవుతుందంటారు వాడి లోపల ఉన్నటువంటి ఆ ప్రాణము ఆ ప్రాణమునకు మూలంలో ఉన్నటువంటి చైతన్యం అది వీడి తత్వం అవ్వాలి కానీ ఈ ఇంద్రియ వ్యాపారములు వీడి తత్వం ఎలా అవుతాయి కాబట్టి ఆ విధంగా కరణ అని ప్రాణగ్రస్త అని ఈ ఈ రకంగా ఇక్కడ చెప్పిన ఇంద్రియములు ఇచ్చారు ఇంద్రియములన్నీ కూడా ఆ ప్రాణదేవత చేతనం ప్రాణశక్తి చేతనం కబలించవేయబడ్డాయి ఇందేసి తీర్చుంది ప్రాణదేవత ఆ ప్రాణం ఒక్కటి కూడా అలా ఉంది ప్రాణం అలవదు ప్రాణం అలసిందంటే చచ్చిపోతుంది ప్రాణం అంటే విశ్వాస నిశ్వాసం మెటబాలిక్ ప్రాసెసెస్ లైఫ్ ప్రాసెసెస్ వాటన్నిటికీ ప్రాణము అనిపారు ఆ ప్రాణానికి అలసటొచ్చి అది విశ్రాంతి తీసుకుంటే వీళ్ళని ఏం చేస్తారు ప్రేమేసింద్రుడు పట్టుకుపోతాడు ఇంకా దానికి అవసరమే దేవుండదు ప్రాణానికి విషయానికి అవసరం ఎందుకంటే అది స్వరూపమే అది ఆల్రెడీ స్వరూపంలో గడిపోయాడు అదే అంటారు అశ్రాంతేహే కులాయే జాగర్తి ఆ ప్రాణ ప్రాణం ఒక్కటి అశ్రాంత దానికి అవసరమే దేహే కులాయే జాగర్తి దేహము అనే కులాయము అంటే దేహము అనే పక్షి పక్షి యొక్క గూడికి కులాల పేరు దేహము అనేటువంటి గూడి ఎందు అది తెలివిగా ఉన్నది దేహం అనే గూడురో తెలివిగా ఉన్నది అంటే దేహము అన్నది ఆ ప్రాణశక్తికి దీడి ఆ ప్రాణశక్తినే మీరు ఆ దేహధర్మాలు దాని ఏందో ఆలోపించి దానికి ఒక ఇండివిజువల్ అని అన్నారనుకోండి జీవశబ్దరాచ్యమైన వ్యక్తి అని మీరు సర్వవ్యాపకం దానికి వ్యక్తిత్వ ధర్మాలు ఏమి లేవు కానీ దేహమునే ఉపాధి యొక్క ధర్మాలు దాని మీద ఆరోపించి దాన్ని పరిచ్ఛిన్నమైన వ్యక్తిగా మీరు స్వీకరించిన సందర్భంలో ఆ ప్రాణశక్తికే జీవహాని పేరు అంటే ఆ జీవుడనే పక్షి ఈ గూడులో ఉన్నాడు ఇప్పుడు ఇది ఎలా చెప్తారంటే ఇప్పుడు పక్షి కొమ్మ మీద వాళ్ళినప్పుడు కొమ్మ పక్షికి ఆలంబనమా అని మీరు ఆలోచిస్తే కొమ్మ మీద పక్షి ఆశ్రయం తీసుకున్నట్టుగా కనపడుతుంది కానీ పక్షి ఎప్పుడు కూడా కొమ్మని పూర్తిగా ఆశ్రయించు అంటే సపోజ్ కొమ్మ విరిగిపోయింది అనుకోండి పక్షి కింద పడిపోతుందా పడదు ఎన్నడూ కింద పక్షి ఎప్పుడు కూడా తన వీర్స్ మీద తాను నిలిచి ఉంటుంది ఆ కాకిని మీరు ఎప్పుడైనా కొమ్మ మీద వాళ్ళినప్పుడు చూడండి అది పూర్తిగా రెక్కల్ని పూర్తిగా కట్టేసి కూర్చోదు కొంచెం రెక్కలు ఉంటాయి అలా అలా ఆన్లో ఉంటాయి అది ఎలా వాళ్ళుతుందంటే అరటిపండు మీద ఈగ వాళ్ళుందంటే అరటిపండు మీద వాళ్ళని మీరు వెళ్ళి బస్సులో కూర్చున్నట్టుగా దాని మీరు కూర్చోగదు అది తన ఓన్ శక్తి మీదనే తన మొబిలిటీ ఒకటి ఉంటుంది దానికి ఆ ఈగ ఎలా కలుస్తాలో ఎదురే శక్తి ఉంటుంది తన శక్తి మీద తాను ఎలిచి ఉంటుంది కానీ తాత్కాలిక తత్కాలం ఉందో అరటిపండు మీద వాలినే కనిపిస్తుంది కాబట్టి అరటిపండు మీద ఏదో వాలిందంటే అరటిపండు మీరు కుర్చీలో కూర్చున్నట్టుగా అరటిపండు మీద ఏద వాలిందని మీరు అనుకోద్దు మీరు కుర్చీలో కూర్చున్నారనుకోండి కుర్చీ తీసిస్తే ఏమవుతారు మీరు నిన్న కోలబడతారు అరటిపండు తీసిస్తే ఏదేమవుతుంది నిలబడిపోతుందా బహిరం అది చిరక్రా అక్కడే ఉంటుంది ఇక్కడ ఎస్టీ కుమారుంటే